కనగనకనగా ఒక ఊళ్ళో రామయ్య మరియు సోమయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళిద్దరూ చాలా మంచిగా కలిసికట్టుగా ఉండేవారు అయితే ఒకరోజు రామయ్య ఇంకా రామయ్య ఇంకా సోమయ్య ఒక ఊరికి ఒక చోటికి వెళ్తారు అక్కడ రామయ్యకి ఇష్టమైన ద్రాక్ష పళ్ళు కనిపిస్తాయి కానీ సోమయ్యకి ద్రాక్ష అంటే బాంత వచ్చేస్తుంది అందుకు రామయ్య అంటాడు రామయ్య సోమయ్య సోమయ్య మనము ద్రాక్ష కొనుక్కొని వెళ్దాము అవంటే నాకు చాలా ఇష్టము అంటాడు అప్పు లేదు లేదు మనము పుచ్చకాయని కొనుక్కొని వెళ్దామని సోమయ్య అంటాడు అప్పుడు ఇద్దరు కాసే పారించుకుంటారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు చాలా గొడవ పడుతూ ఉంటారనమాట అప్పుడు వాళ్ళ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు అతను అంటాడు మీరిద్దరు ఎందుకు కోపడుతున్నారు మీరిద్దరూ కలిసి చెట్టకట్టుగా ఉండేవాళ్ళు కదా అంటే వాడు మాట అస్సలు వినడు అలాగే నేను చెప్పినట్టు కూడా చేయడు అని అయితే ఇంకా వాళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి ఇంకా మాట్లాడుకోరు సరేలే అని చెప్పేసి ఒకరోజు రామయ్యకి డబ్బులు అన్నీ అయిపోతాయి అప్పుడు ఇంకా తనకి ఎవ్వరు స్నేహితులు లేరు కేవలం ఒక్కడ ఉన్నాడు సోమయ్య సోమయ్య దగ్గరికి వెళ్ళి అప్పుడు దామా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు సోమయ్యకి డబ్బులు కావాల్సి వస్తుంది రామయ్యకి డబ్బు కావాల్సి వస్తుంది అయితే ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్తారు వెళ్తే నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర డబ్బు లేదు అని ఇద్దరు చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఇద్దరం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు తర్వాత కొన్ని రోజులకి రామయ్య నాతో ఇద్దరం కలిసి వ్యాపారం చేసి మంచి డబ్బు వచ్చేది మా ఇద్దరికి అని సోమయ్య కనిపిస్తుంది రామయ్యకి అంతే అనిపిస్తుంది ఇంకా ఇద్దరూ కలుసుకొని ఒకరోజు మనం ఇద్దరం ఎప్పటిలాగా మళ్ళీ దుకాణం నడిపిద్దాము అంటూ మళ్ళీ వాళ్ళ వ్యాపారాన్ని చక్కగా సాగిస్తారు మనము ఎప్పుడూ కూడా చిన్న చిన్న వాటికి గొడవది ప్రాణాల లాంటి వాళ్ళని పోగొట్టుకోకూడదు